శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చైవరచితమైన శ్రీ వేదాంత పంచదశి పంచకోశ వివేక మనబడు తృతీయ ప్రకరణంలో ముప్పై ఒకటవ శ్లోక పర్యంతం తెలుసుకున్నాం విషయం ఏమిటంటే సత్యం జ్ఞానం బ్రహ్మ అని శృతి ఏదైతే భిన్న పరమాత్మను సద్రూపము చిద్రూపము అనంతము అనంతమనే శబ్దం చేత ఉపలక్షణంగా వ్యాపకము అని కూడా శృతి మాత చెప్పింది అందులో సత్యం అంటే దేనికంటారు అని గ్రంథకర్త సత్యం యొక్క లక్షణం చేస్తూ ఏమని సత్యత్వం బాధరాహిత్యం అని చెప్పినాడు బాధ రాహిత్యం అన్నా మరియు త్రైకాలిక అబాధ్యత్వం అని చెప్పినా కూడా లేదా బాధ శూన్యత్వం అని చెప్పినా కూడా ఏకార్థకములే పర్యాయ శబ్దాలు ఆ బాధ పరమాత్మ బాధ ఎందుకు కాకూడదు అని పూర్వపక్ష అన్నాడు అది కూడా బాధ అయితది అని మరి శృతులన్నీ కూడా అతహ అన్యథార్థం నేహనాస్తి కించేతి నేతి అనేటువంటి వాక్యాల చేత దేహాధిక ప్రపంచం ఏదైతే దృశ్య ఉన్నదో దీన్ని కూడా నిషేధం చేస్తుంది బాధ చేస్తుంది మరి ఎప్పుడైతే ఈ జగత్తును నిషేధం చేస్తుందో శృతి ఒక నియమం ఏమిటంటే ఏదైనా నిషేధం గానీ బాధ కాని మిథ్యా అని సిద్ధి చేయాలంటే ఆ నిషేధానికి కూడా అవధిభూతమైనటువంటి ఆ బాధకు సాక్షి అయినటువంటి వాడు ఒకడు ఉంటేనే ఇది బాధ ఇది బాధ ఉన్నది ఇది మిథ్యా ఉన్నది ఇది నిషేధింపబడుతుంది అని మనం చెప్పగలుగుతాం మరి ఆ నిషేధానికి కూడా ఎవడు సాక్షి లేకపోతే మరి ఇది నిషేధింపబడింది అని ఎట్లా నిషేధం చేస్తాం చెప్పండి అందుకని నాకు అసాక్షిక ఇష్యే అసాక్షి అనేటువంటి బాధ నిషేధము ఉండదు అంటే నిషేధించినప్పుడు దానికి అవధి రూపంలో సాక్షి రూపంలో ఒకరు ఉండాలి మరి ఎవరు అంటే అదే ప్రత్యేక భిన్న పరమాత్మ అది ఒకవేళ బాధ అయితేదనంటే మరి ఈ జగత్ బాధకు సాక్షి ఎవరు చెప్పండి అందుకని ఈ జగత్తు యొక్క బాధకు సాక్షిగా ఉన్నటువంటి ఏ చైతన్యం ఉన్నదో అది అబాధ్యం ఉన్నది బాధ రహితం ఉన్నది అందుకని సత్యం బాధ రాహిత్యం సత్యత్వం త్రైకాలిక అబాధ్యత్వం సత్యత్వం అని ఏ విధంగా సత్యం యొక్క లక్షణం చేశాడు అప్పుడు మరి సంపూర్ణ జగత్తునంతా బాధ్యేసిన తర్వాత సర్వబాధే కించ అవశిష్టతే అని పూర్వపక్షి అన్నాడు సమస్తం బాధ్యేసిన తర్వాత ఇంకేం మిగిలిందండి ఏం మిగిలదు అంటే శూన్యమే ఉన్నది కదా అని పూర్వపక్షి అంటే అయ్యా ఏదైతే సమస్త జగత్తు యొక్క నిషేధం శృతి చేత ఆ నిషేధానికి సాక్షి రూపంలో ఆత్మ ఉంది అయితే నిషేధ అవధిభూతంలో నిషేధానికి సాక్షి రూపంలో ఆత్మ లేదా చైతన్యం ఉండగా మీరు శూన్యమని ఎలా అంటారు ఆ శూన్యం అంటే ప్రపంచం అభావం కదా మరి అభావానికి కూడా ఒక సాక్షి ఉండాలి కదా ఇది అభావం అని సిద్ధి చేయాలంటే చెప్పాలంటే కూడా ఒక ఉండాలి కదా శూన్యం ఎట్లవుతుంది కాకపోతే మీ భాష లోపల మీరు శూన్యం అనవచ్చు మేము సాక్షి అంటున్నాము అంతే తేడా భాష ఏవత్ర భాషనే భేదం ఉన్నది శబ్దభేదే ఉన్నది ఆ విధాయక భేదం ఉంది కానీ ఆ విధేయం యొక్క భేదము లేదు వస్తువు యొక్క భేదం లేదు శబ్దభేదం ఉంటే ఉండుగాక అందుకని శృతి మాత సమస్త జగత్తును దృశ్య నిషేధించి నిషేధానికి భూతంగా చైతన్యమును అవశేషంగా చెప్పింది అని అంటూ ముప్పై రెండో శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు ఉత్తమర్థం శృత్యా రూఢం కరోతి పైన చెప్పబడినటువంటి విషయాన్ని ఇంకా ప్రమాణం చేత దృఢీకరణం చేస్తున్నాడు శ్లోకం చదవండి అత ఏవ శృతి బాధ్యం బాధిత్వాసే సే సేత నేత్యాత్మే రూపత అత ఏవా ఎందువల్లనైతే సాక్షి బాధరహితం ఉన్నదో అందువల్ల శృతి మాత సయేస ఆత్మ నేతి నేతి అని చెప్పి ఇది కాదు ఇది కాదు నా ఇతి అంటే స్థూల ఆత్మ కాదు సూక్ష్మ ఆత్మ కాదు మరేమనగా అది అనాత్మ మరి దానికి కూడా ఏది సాక్షి ఉన్నదో అది ఆత్మ అని అతద్వ్యావృత్తి రూపత అధహ శేషయ్యతి అతద్వృత్తి రూపం చేత బాధ్యమైనటువంటిది అంటే బాధింపబడుటకు యోగ్యమైనటువంటి ఏ దృశ్య జాతం ఉన్నదో స్థూల సూక్ష్మ ప్రపంచము దీన్ని అంతటిని కూడా బాధ్ చేసి ఆ బాధకు అవధి రూపంలో అధహ శేషయ్యతి అధహ అంటే నిరాకర్తం అసక్యం ప్రత్యక్ష స్వరూపం నిషేధించుటకు అసక్యమైనటువంటి ఏదైతే ప్రత్యేకాత్మ ఉన్నదో దాన్ని అవశేషంగా చెప్పింది సయష ఆత్మ అనంటూ ఈ సకల ప్రపంచం యొక్క బాధకు అవధి రూపంలో సాక్షి రూపంలో అబాధ్యమై ఉన్నటువంటిది ఆత్మ సకల దృశ్యాన్నంతా బాధ్ ఆత్మను అవశేషంగా చెప్పింది శృతిమాత అని శ్లోకార్థము అరవై అంకం చూడండి యత సాక్షి చైతన్యం అబాధ్యం అత ఏవా త అంటే ఏ కారణం వల్లనైతే ఏ కారణం వల్ల అంటే సాక్షి చైతన్యం అబాధ్యం ఉన్నందువల్ల అత ఏవా అందుకని సయేష నేతి నేతి ఆత్మా ఇది శృతి అతద్వ్యావృత్తి రూపత శృతి ఏం చేసింది నేతి నేతి సయేష ఆత్మానంటూ ఈ స్థూల సూక్ష్మ ప్రపంచాన్ని నిషేధం చేసి ఆ నిషేధ అవధిగా ఆత్మను అవశేషంగా చెప్పింది ఏ రూపం చేత అంటే అతద్వ్యావృత్తి రూపం చేత అని చెప్పి ప్రత్యేకమైన పరమాత్మకు తెలుసుకోవడానికి మూడు లక్షణాలు చెప్పబడ్డాయి శృతిలో ఏదైనా వస్తువును మనం గుర్తించాలంటే తెలుసుకోవాలంటే దాని లక్షణం తెలుసుకోవాలి కదా దాని స్వరూపం ఏమిటో తెలుసుకోవాలి కదా మరి తెలుసుకోవాలంటే దానికి లక్షణం చెప్పాలి అట్లా మరి పరమాత్మకు ఏం లక్షణం ఉన్నది అని అంటే వాస్తవంగా విచారిస్తే ఏ లక్షణం లేదు ఎత్తత్ అదృశ్యం అగ్రాహ్యం అలక్షణం అనంటూ మాండవిక శృతి చెప్తుంది దానికి లక్షణమే లేదు కానీ మరి బుజ బోధక వ్యవహారం జరగాలంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే దానికి ఒక లక్షణం చెప్పాలి కదా అని శృతి మాత మనందరి ఎందు ముసుల ఎందు సాధకుల ఎందు దయ మూడు విధాలుగా బోధించింది ఆత్మస్వరూపాన్ని మూడు లక్షణాల చేత బోధించింది స్వరూప లక్షణం చేత బోధించింది తటస్థ లక్షణం చేత బోధించింది మరి అతద్ వ్యావృత్తి రూప లక్షణం చేత కూడా బోధించింది సదా విద్యమానత్వ సతి వ్యవర్తకత్వం స్వరూప లక్షణం సత్యం జ్ఞానం బ్రహ్మ ఇది తత్పదం యొక్క యొక్క స్వరూప లక్షణం ఏ స్వృద్ధ్యంతర జ్యోతి ఇది ప్రత్యేగాత్మ యొక్క స్వరూప లక్షణం ఇక బ్రహ్మకు తటస్థ లక్షణం చెప్పింది జన్మద్యశ యత బ్రహ్మ సూత్రము ఏదైతే చెప్పిందో దానికి మూల ఆధార ఆధారభూతమైనటువంటి శృతి ఏది ఎతో వాయుమాని భూతాన్ని జాయంత జాతాని జీవంత అభిషంసంతే తద్ బ్రహ్మ తద్విజిజ్ఞాసస్వ అని అంటూ అక్కడ తటస్థ లక్షణం చేత తటస్థ లక్షణం అంటే కాదా చిత్కం ఉంటది కదా ఈ సృష్టి స్థితి లే కారణత్వం అనేది బ్రహ్మనకు కాదా చిత్కం ఉన్నది అంటే మాయా విశిష్ట చైతన్యం ఈ లక్షణం ఉంటది శుద్ధ చైతన్యం ఉండదు మాయను స్వీకరించినప్పుడే ఈ సృష్టి స్థితిలే కారణత్వం సంభవిస్తుంది కానీ మాయా ఎల్లప్పుడూ ఉన్నదా బ్రహ్మం నందు శుద్ధ చైతన్యం నందు మాయ లేనే లేదు అత్యంత బాగున్నది కానీ ఆరోపితంగా దాన్ని కల్పించి దానికి ఉపహితమైనటువంటి చైతన్యం ఈశ్వరుడు అని చెప్పి ఆ ఈశ్వరుడు మాయా ఉపాధి జగత్తు యొక్క ఉత్పత్తి స్థితిలో చేస్తాడు అని తటస్థ లక్షణం అని చెప్పబడింది ఇది కాదాచిత్కం ఉంటది స్వరూప లక్షణం కాదు సదా విద్య వ్యావర్తకత్వం స్వరూప లక్షణం సతి ్రహ్మ బ్రహ్మన యాతాత్మ్యం తది ఉచ్చత తదు అంటే ఆది సర్వనామ శబ్దం కదా అది అంటే ఎవరు తత్వమసి మహావాక్యంలో తత్ శబ్దం ఉంది దానికి ఏమని అర్థం చేస్తారు మీరు అంటే బ్రహ్మము అందుకని తద్ అంటే బ్రహ్మము ఆ అంటే బ్రహ్మము కంటే భిన్నమైనటువంటిది బ్రహ్మ కంటే భిన్నమైనటువంటిది ఏముంటుంది అంటే అబ్రహ్మము అనాత్మ వృషజాతము మాయా మొదలుకొని దేహాదిక ప్రపంచం అంతా కూడా అతత్ అంటే బ్రహ్మ భిన్నం ఉన్నది అందుకని ఈ బ్రహ్మ భిన్నమైనటువంటి మాయా తత్కార్యం అంతా అని అనబడుతుంది ఈ అతద్ రూపమైనటువంటి తత్కార్యం దృశ్య ఏదైతే ఉందో దీన్ని వ్యావృత్తి చేస్తుంది అంటే వేరు చేస్తుంది నిషేధం చేస్తుంది ఈ అతధను వ్యావృత్తి చేస్తే అంటే మాయా తత్కార్యమైనటువంటి దేహాదిక ప్రపంచం కూడా ఇదన్నీ పురుష జాతన్నంతా నేతి నేతి అనేటువంటి వాక్యాల చేత బాధించినట్లయితే నిషేధించినట్లయితే ఇక అవశిష్టంగా మిగిలేదు ఏముంటుంది మళ్ళీ పరబ్రహ్మమే ఉంటుంది ఈ ప్రకారంగా అతద్వ్యావృత్తి అంటారు దీనికి ఇది ఒక లక్షణం స్వరూప లక్షణము తటస్థ లక్షణము అతద్వ్యావృత్తి లక్షణం ఈ అతద్వ్యావృత్తి లక్షణం చేత బ్రహ్మబోధ అవుతుంది మనకు బ్రహ్మభిన్నమైనటువంటి అనాత్మను వ్యావృత్తి చేస్తే నిషేధం చేస్తే ఇంకా దానికి అధిష్టానభూతమైనటువంటి బ్రహ్మమే అవశిష్టమై ఉంటుంది అందువల్ల అతద్వ్యావృత్తి రూపం చేత మనకు శృతి ఈ దృశ్య కూడా నేతి నేతి వాక్యాల చేత స ఆత్మా అని పరమాత్మనే అక్కడ అవశేషంగా చెప్పింది అనాత్మ పదార్థ నిరాకరణ ద్వారేనా అతద్వ్యావృత్తి రూపం ఏమన్నట్టు అనాత్మ పదార్థాలను నిరాకరిస్తూ బాధ్యం అంటే నిరాకరణ యోగ్యం సర్వం అనాత్మక వస్తు జాతం మరి బాధ్యమైనటువంటిది ఏంటంటుంది బ్రహ్మ భిన్నమైనటువంటి అతద్ ఏదైతే ఉందో అనాత్మ పదార్థాలు నిరాకరించుటకు యోగ్యమైనటువంటి సర్వం అనాత్మక వస్తు మాయా మొదలుకొని సంపూర్ణ దేహాదిక మిటపటాది ప్రపంచం అంతా స్థూల సూక్ష్మ సృష్టి ఏదైతే ఉందో ఇదంతా కూడా నిరాకరించుటకు యోగ్యమైనటువంటి వస్తు జాతం అంటే వస్తు సమూహం దీని అంతటిని కూడా బాధిత్వ నిరాకృత్య ఇదంతా బాధ యోగ్యం ఉన్నది కాబట్టి దీని అంతటిని బాధించి బాధించి అంటే నిరాకరించి అధహ ఇక అవశిష్టమైనటువంటి ఏదైతే అస అధబ్ద వాచ్యానికి అర్థం ఏదైతే ఉన్నదో ఏది నిరాకర్తం అసక్యం ప్రత్యేక స్వరూపం నిరాకరించుటకు అయోగ్యమైనటువంటిది అసఖ్యమైనటువంటి ఏ ప్రత్యేక భిన్న పరమాత్మ ఉన్నదో దాన్ని శేషయతి అంటే అవశేషయతి అంటే ఈ అధిష్టాన రూపంలో ప్రత్యేక పరమాత్మ మిగిలి ఉంటుంది అని అంటూ సకల అనాత్మ పదార్థాలను నిరాకరించుటకు యోగ్యమైనటువంటి సకల దృశ్య కూడా నిషేధించి పరమాత్మను అవశేషంగా చెప్పింది అందువల్ల ఈ దృశ్య జాతం అంతా ఏదైతే ఉందో అది బాధింపబడగా ఆ బాధకు సాక్షి రూపమైనటువంటి ప్రత్యేకమైన పరమాత్మ ఉన్నదో అది అబాధ్యం అది సత్యం సత్యత్వం బాధ అని చెప్పినాడు అరవై అంకం చూడండి నేతి నేతి శృతి బాధయోగ్యం బాధిత్వా బాధితుం అశక్యం అవశేషయతి త్యుక్తం తీదృశం బాధితుం శత్యం కీదృశం అశక్యం ఇది వివక్షాయం తద్ ఉభయం విభజ్య దర్శయతి ఇదం రూపం ఇది అయితే శంకారుడు ఏమంటాడంటే స్వామీజీ నేతి నీతి వాక్యాల చేత శృతి బాధ యోగ్యమైనటువంటి సకల దృశ్య జాతం నంతా బాధించి ఆత్మను అవశేషంగా మిగిల్చి చెప్పింది అని మరి చెప్పారు కదా మరి ఇక్కడ బాధించుటకు యోగ్యం ఏమిటి బాధించుటకు అయోగ్యం ఏమిటి అది ఎట్లా ఉంటుంది అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు ఆ బాధించుటకు యోగ్యం ఏమిటో బాధించుటకు అసక్యమైన ఏదో అది చెప్తూ శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు ముప్పై మూడో చూడండి ఇదం రూపం తోవత్ తేఖిలం అసక్యోహి రూపం సాత్మ బాధ వర్జిత ఇదం రూపం తత్తు అఖిలం త్యక్తు శక్యతే యత్ యావత్ ఏదేదైతే అనాత్మ రూపం ఉన్నదో దృశ్య జాతం ఉన్నదో మాయ మొదలుకొని మాయ కూడా దృశ్యమే కదా సాక్షికి అది వేద్యమే కదా అందుకని ఆ మాయ మొదలుకొని తత్ కార్యమంతా కూడా సంపూర్ణంగా ఏదేది ఇదం శబ్ద వాచ్యం ఉన్నదో అదంతా కూడా త్యక్తు శక్యే అఖిలం త్యక్తు శక్యే సంపూర్ణ దృశ్య ంపబడుటకు యోగ్యం ఉన్నది త్యజించుటకు యోగ్యం ఉన్నది నిషేధించుటకు యోగ్యం ఉన్నది ఏది సాక్షి కంటే భిన్నంగా ఆత్మ కంటే భిన్నంగా ఏ అనాత్మ ఉన్నదో మాయా మొదలుకొని తత్కార్యం కూడా బాధింపబడుటకు యోగ్యం ఇదంతా ఇదం శబ్దానికి వాచ్యం ఇక అనిధం రూపం అంటే ఏది ఇదం కానిది ఉన్నదో అంటే అహం శబ్ద వాచ్యం నేను నేను అని ప్రతివాడు అంటాడే ఆ నేను అనే శబ్దానికి అర్థం ఎవరు ఇదమా అనిదమా ఇదం అంటే తనకంటే భిన్నంగా ఉంటది ఒక ఇది అని అంటాము ఇది అన్నప్పుడు ఇది అని చెప్పేవాడు ఒకడు వేరుగానే ఉంటాడు కాని అహం అన్నాడు అహం కంటే భిన్నంగా ఇంకెవడన్నా చెప్పండి ఉండడు ఆ అహమే ఏదైతే ప్రత్యేకమైన పరమాత్మ అహం శబ్దానికి అర్థము అది అనిధం అన్నాడు అంటే ఇదం కానిది అంటే ఇదం రూపం చేత ఇది అని చెప్పబడుటకు యోగ్యము కానిది అంటే అహం అదేదైతే ఉన్నదో ప్రత్యేకమైన పరమాత్మ అసక్య అది నిషేధించుటకు అసక్యమవుతుంది అదే బాధ వర్జిత ఆత్మ అదే బాధింపబడినటువంటి ఆత్మ అని తెలుసుకో బాధింపబడేది ఇదం శబ్ద వాత్సము బాధింపబడినది ఆత్మ అనిదం రూపం అది బాధించుటకు అసక్యమైనది అని బాధ యోగ్యము మైనటువంటి రెండు పదార్థాలను చెప్పినాడు శ్లోకం ద్వారా అరవై ఎనిమిదవ అంకం చూడండి ఇదం రూపం అంటే ఇత్యవం రూపం ఇదం రూపం అంటే ఇది అని ఈ విధంగా చెప్పటకు యోగ్యమైనది అంటే దృశ్యత్వేన అనుభూయమానం రూపం అనగా స్వరూపం ఎస్స దేహాదేహే తదిదం రూపం ఇదం రూపం చేత చెప్పడానికి యోగ్యమైనటువంటి దృశ్యత్వన అనుభూయమానం దృశ్య రూపంలో మనందరికి అనుభవ గోచరమైనటువంటి ఏదైతే స్వరూపం గరది ఉన్నదో ఏది ఈ దేహాదిక ప్రపంచం ఇదంతా కూడా ఇదం అనపడుతుంది తు శబ్ద అవధారణే ఇదం రూపం తు అని అన్నాడు శ్లోకంలో తు అంటే అవధారణ అంటే నిశ్చయాత్మకం నిశ్చయంగా ఏది నిషేధింపబడుకు యోగ్యం ఉన్నదో ఎది యావత్ అన్నాడు శ్లోకంలో ఇది పదద్వయం సర్వదృశ్యోపసంగ్రహార్థం యద్ యావత్ అని రెండు పదాలు పెట్టినాడు యావత్ అంటే సరిపోతుంది యావత్ అంటే సంపూర్ణమైన వచ్చినట్లయితే కానీ యద్వత్ అని ఖచ్చితంగా సర్వదృశ్యం అనే జగత్ ఉన్నదో ఇదంతా కూడా బాధితుం యోగ్య బాలయోగ్యం ఉన్నది త్యక్తుం యోగ్య ఏవ సతీ యృశ్యం తదు అఖిలం త్యక్తు శక్యే ఇతర్థ అందుకని ఏదేది దృశ్యం ఉన్నదో అది నిషేధింపబడుటకు త్యజంచుటకు శక్త్యమవుతుంది అని చెప్పినట్లు అయింది ఇక త్యజం చుటకు వీలు కానిది బాధింపబడుటకు వీలు కానిది అబాధ్య వస్తువు అంటే సంపద్యతే అనిదం రూప ఈ అనిదం రూపం అంటే ఇదము కానిది అనిదం ఏంటి అది ప్రత్యక్త్వేనా ఇదంతా అవగంతుం అయోగ్య ఆత్మ ఏదైతే ఉందో రూపం ఉన్నది ప్రత్యేక నాం అంతర్కహే ఈ అహంకారం మొదలుకొని దేహాదిక ప్రపంచం అంతా కూడా ఇదం శబ్దానికి వాచ్ఛం ఇక దానికి అంతటి కూడా సాక్షి రూపంలో అధిష్టాన రూపంలో ఉండి మరి వీటన్నిటికీ ఆంతరమై ఉన్నది లోపల సాక్షి కుటస్థ చైతన్యం అది అనిదం రూపం అంటే ఇదం రూపం చేత తెలుసుకోవడానికి అయోగ్యం ఉంది ఏ విధంగా అహంకారం మొదలుకొని దేహము ఘట పటాదులు ఇవన్నీ కూడా ఇదం రూపం చేత తెలుసుకోవడానికి వస్తాయి ఓ ఇది అహంకారము ఇది ఇంద్రియము ఓ ఇది స్థూల ఇది సూక్ష్మ ఓ ఇది ఘటము ఇది పటము అని ఇది ఇది ఇది అని ఇదం రూపం తెలుసుకోవడానికి వస్తాయి ఇదంతా అవగంతు అయోగ్య ఇదం రూపం చేత తెలుసుకోవడానికి అయోగ్యమైనటువంటిది ఏది సాక్షి అని సాక్షి ఉన్నది అది త్యక్తం అసఖ్య దాన్ని త్యజంచుటకు అసక్యం ఉన్నది ఇత్యర్థ అది అబాధ్యం ఉన్నది అని ఏది బాధ్యము ఏది అబాధ్యము ఈ రెండు పదార్థాలను చెప్పి హీ అన్నాడు శ్లోకంలో హి అనే లోపల హీ ఉన్నది హి అంటే ఇది నిపాతేన ప్రసిద్ధి ద్యోతకేనా త్యక్తు స్వరూపత్వేన త్యాగ అయోగ్యత సూచయతి హీ అనేది నిపాతం ఉన్నది ఇది ప్రసిద్ధి ద్యోతకన్ చూపెడుతుంది ఏ విధంగా ప్రసిద్ధం ఉన్నది ఏదైతే త్యాగం చేయుటకు నిషేధం చేయుటకు యోగ్యమైనటువంటి ఇదం రూపం చేత గోచరించేటువంటి దృశ్య జాతము ఏదైతే ఉన్నదో దానికి ప్రకాశించేటువంటి ఆ నిషేధానికి అవధి రూపంలో ఉన్నటువంటి ఏ సాక్షన్ ఉన్నదో అది స్వయంగా ఆ త్యాగం చేసేటువంటి వాని యొక్క స్వరూపమే ఉన్నది కాబట్టి అది త్యక్తము అయోగ్య త్యాగ అయోగ్యత సూచాతి అది త్యాగం చేయడానికి అయోగ్యం ఉంటుంది అని హీ శబ్దము చెప్తుంది బ్రహ్మసూత్ర భాష్యంలో శంకరాచార్యుల వారు ఒక చోట అంటాడు మొదటి పాదంలోనే ఏమో నిరాకర్త తస్సేవ స్వరూపత్వాత అన్నాడు ఎవడైతే ఈ దృశ్య జాతమంతా నేతి నేతి ఇది కాదు ఇది కాదు అని నిరాకరణ చేస్తున్నాడో ఆ నిరాకరణ చేసేవాడు నిరాకరించబడతాడా కాదు ఎందుకు ఆ నిరాకరించేవాడు ఎవడో కాదు అది స్వయంగా తన స్వరూపమే ఉన్నది తనకు తాను నిషేధించుకుంటాడేవిడైనా లేదు అందుకని తస్సేవ స్వరూప త్వత నిరాకర్తం అయోగ్య త్యక్త యొక్క స్వరూపమే ఉన్నందులన త్యాగ అయోగ్యత సూచి హీ శబ్దము ఇది త్యాగం చేయుటకు అయోగ్యం అని సూచిస్తుంది అని చెప్పినాడు ఫలితమాహ స ఆత్మ బాధ అని శ్లోకంలో చెప్పినాడు అదే ఆత్మ అదే అబాధ్యము బాధ అంటే బాధించుటకు అయోగ్యము అబాధ్యము అవ అదే సద్రూపమైనటువంటి చైతన్యం ఇయో బాధ రహిత సాక్షి సయవ ఆత్మ నా అహంకారాది దృశ్య ఇతర్థ ఏది బాధ ఉన్నటువంటి సాక్షి ఉన్నదో అదే ఆత్మ దేహాదిక ప్రపంచాన్ని నిషేధం చేయనటువంటి ఎవరైతే తక్త త్యాగం చేసేవాడు ఉన్నాడో నిషేధించేవాడు ఉన్నాడో ఆ నిషేధించే యొక్క స్వరూపమే ఆత్మహి నామ స్వరూపం అదే సాక్షి కానీ ఈ అహంకారాది దృశ్య పదార్థం మాత్రం కాదు అహంకారాది దృశ్య పదార్థం అంతా కూడా తక్తుం యోగ్య బాధ యోగ్యం ఉన్నది కానీ వాటికి సాక్షి అయినటువంటి ఆత్మ అది అబాధితమున్నది అని చెప్పినట్లయింది డెబ్బై రెండో అంకము ఆత్మన అబాధ్యత్వం ప్రకృతే ఆయాతం ఇది అత ఆహా సిద్ధమితి సరే స్వామి దృశ్య జాతం అహంకారం మొదలుకొనే దేహాధిక ప్రపంచా కూడా బాధింపబడులకు యోగ్యం ఉన్నది సాక్షి అబాధ్యం ఉన్నది సరే ఈ విధంగా చింతన చేసినట్లయితే ఇప్పుడు మనకు ప్రయోజనం ఏమి సిద్ధించినట్లు అని ఈ విధంగా శంఖ చెప్తూ ఉన్నాడు శ్లోకం ద్వారా ముప్పై శ్లోకం సిద్ధం బ్రహ్మణి సత్యత్వం జ్ఞానత్వం తు పురేరితం స్వయమేవానుభూతివచ నైస్ఫుటం అయ్యా నిషేధించుటకు యోగ్యమైనటువంటి అహంకారం మొదలు కొన్ని సకల అనాత్మ పదార్థాలను నిషేధించగా అవధి రూపంలో అధిష్టాన రూపంలో ఏ సాక్షి అదే ఆత్మ అని చెప్పడంలో తాత్పర్యం ఏంటంటే ఈ ఆత్మయే పరమాత్మ బ్రహ్మ మనం ఎక్కడ మొదలు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఉందో ఆ బ్రహ్మంతో ఈ ప్రత్యేగాత్మను అభేదం చేయాలంటే బ్రహ్మ లక్షణాలు ఏ ప్రత్యేగాత్మ ఎందు కూడా ఉండాలి కదా ఉంటేనే బ్రహ్మతో ఆ భిన్నం చేయటం అని అక్కడి నుంచి మొదలు పెట్టి ఆ బ్రహ్మ లక్షణాలు సాక్షి ఎందు కూడా ఉన్నాయని చూపెడుతూ వచ్చాడు అందుకని ఎప్పుడైతే ఈ సాక్షి బాధరహితము అబాధ్యము అని చెప్పినామో ఏది అబాధ్యం ఉంటుందో దానికే సత్యం అని చెప్పినాం కదా సత్యత్వం బాధరహిత్యం అని చెప్పినాము మరి ఇప్పుడు ఏమని సిద్ధమైనట్లు సాక్షి సత్యము సిద్ధమైంది మన ఆ సాక్షియే బ్రహ్మంతో అభేదంగా చెప్పుటకు బ్రహ్మ లక్షణాలు సాక్షిందు చూపెడుతున్నాం మేము అందుకని సిద్ధం బ్రహ్మని సత్యత్వం బ్రహ్మ ఉన్నందు సత్యత్వం సిద్ధించింది ఇక మరి సత్యం అయితే గాని సత్యం జ్ఞానం బ్రహ్మ అని చెప్పిన శృతుల్లో జ్ఞానం ఎట్లా సిద్ధి మీరు చెప్పండి అని జ్ఞానత్వంతో పూరేరితం ఆ జ్ఞానత్వము పూర్వమే చెప్తూ వచ్చాం ఆత్మ చిద్రూపం ఉన్నది స్వయం ప్రకాశం ఉన్నది అని పూర్వమే చెప్తూ వచ్చాము ఇక్కడ పదమూడో శ్లోకంలో స్వయమేవానుభూతిత్వాత్ విద్య నాను భావ్యత జ్ఞాతృజ్ఞానాభావాత్ అజ్ఞేయోనత్వ సత్తయ అనంటూ పదమూడో శ్లోకంలో చెప్పుకుంటూ వచ్చాం కదా అక్కడ ఏం చెప్పినట్లయింది స్వయం ప్రకాశము చిద్రూపమాత్మ అని చెప్పినట్లయింది సత్యము మరియు జ్ఞానము ఈ రెండు లక్షణాలు చప్పడం చెప్ప జ్ఞానత్వాన్ని ఈ ప్రకరణంలోని పదమూడవ శ్లోకమే కాకుండా ఆత్మ జ్ఞాన రూపం ఉంది అని అంటూ మొదటి ప్రకరణంలో శబ్ద స్పర్శాద యో వేద్య వైచిత్ర్యాధాగరే పృథక్ అని మూడో శ్లోకం మొదలుకొని మాసా దవిగా కల్పేసు గతాగమ్య స్వే కథ నష్టమేతి స్వయం ప్రభ అనంటూ మూడో శ్లోకం నుంచి ఏడో శ్లోక పర్యంతం ఆత్మ యొక్క జ్ఞానత్వాన్ని సాధిస్తూ వచ్చారు అందుకని ఆత్మ జ్ఞాన రూపం ఉన్నదని పూర్వమే ప్రతిపాదించబడింది ఇక్కడ మేము సత్యత్వాన్ని సాధించినాము అందుకని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి వాక్యంలో సత్యత్వము మరియు జ్ఞానత్వము రెండు కూడా ఇప్పుడు సాధించబడ్డాయి ఈ రెండు లక్షణాలు సాక్షి ఎందు ఉన్నాయి బ్రహ్మ ఉన్నాయి కాబట్టి సాక్షి అభిన్న ్రహ్మము అని చెప్పుటకు వీలవుతుంది తీగ చూడండి డెబ్బై నాలుగో అంకం బ్రహ్మని అంటే బ్రహ్మ లక్షణే యత్ సత్యత్వం బ్రహ్మ స్వరూపమునందు ఏదైతే సత్యత్వం చెప్పినామో అభిహితం చెప్పబడిందో తది ఆత్మని సిద్ధం అది ఆత్మందు కూడా సిద్ధించింది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటూ బ్రహ్మమునకు సత్యత్వం చెప్పబడిందో ఆ సత్యత్వము సాక్ష కూడా ఆత్మయ సిద్ధించింది భవతి సత్యత్వం సరే స్వామి సత్యత్వం సిద్ధించింది కానీ జ్ఞానత్వం కథం ఇది ఆకాంక్షయా మరి జ్ఞానత్వాన్ని ఎట్లా సిద్ధి మీరు అని ఈ విధంగా ఆకాంక్ష ప్రాప్తమైనప్పుడు తత్పూర్వే ఉపపాదితం ఇత్యాహా జ్ఞానత్వం ఇది ఆ జ్ఞానత్వం గురించి పూర్వమే మేము చేసుకుంటూ వచ్చాం నిరూపణ చేస్తూ వచ్చాం అని ముప్పై నాలుగో శ్లోకంలోనే పదమూడవ శ్లోకాన్ని ఉదాహరించినాడు స్వయమేవా అనుభూతిత్వాత్ అనే శ్లోకంలో మేము చెప్తూనే వచ్చాము అని సూచన చేసినాడు డెబ్బై ఏడవ అంకం చూడండి స్వయమేవా అనుభూతిత్వాత్ విద్యను భావ్యత ఇత్యాది వచనైపత్వం పూర్వమేవ సమ్యగ్ అభితం ఇత్యథ ఆ పదమూడవ శ్లోకం ద్వారా సాక్షి జ్ఞాన రూపం ఉన్నది అని పూర్వమే చక్కగా ప్రతిపాదిస్తూ వచ్చాము సమ్యగ అభహితం చక్కగా చెప్తూ వచ్చాము అని చెప్పినాడు నన్ను సత్యత్వ జ్ఞానత్వ యోహ ఆత్మన సిద్ధత్వే అపి సత్యత్వము మరి జ్ఞానత్వము ఈ రెండు కూడా ఆత్మయందు సిద్ధి చేసినాడు అపి అంటే కాని ఆనంత్యం నటి సత్యం జ్ఞానం అనంతం అనేటువంటి స్మృతి వాక్యంలో ఆనంత్యం అనేది చెప్పిందో అది మాత్రం సాక్షి ఘటించదు సాక్షియందు సిద్ధించదు బ్రహ్మని అపి తస్ అసిద్ధే ఇది ఆశంక ఆ అనంత్యం అనేది ఆత్మయందు లేదు మరియు బ్రహ్మందు కూడా లేదు ఈ అనంత్యం అనే శబ్దం ఏదైతే ఉందో ఇది నిరర్థకం బ్రహ్మం కూడా అనంతం కాదు మరియు ఆత్మ కూడా అనంతం కాదు ఎందుకు ఆత్మభిన్న సకల అనాత్మ జాతం మనకు ప్రత్యక్షాది ప్రమాణాల చేత గోచరం అవుతుంటే అనంతం ఎట్లయితుంది అంతరహితము అంటే పరిచ్ఛేద రహితం ఎట్లయితే చెప్పు ఇంతే కాకుండా మరి చేతనా కనపడుతుంది మనకు వేరే వేరే ఆత్మలు ఉన్నాయి ఇదొక ఆత్మ ఇదొక ఆత్మ ఇదొక ఆత్మ అని చేతనాంతరం కూడా కనపడుతున్న మరి పరిచ్ఛేద రహితం అందువల్ల బ్రహ్మ కూడా చెప్పడానికి రాదు బ్రహ్మనందు ఎందుకు చెప్పడానికి రాదు బ్రహ్మ విష్ణు రుద్ర మొదలైనటువంటి చేతనాంతరాలు కూడా కనపడుతున్నాయి మరి అన్నప్పుడు పరిచ్ఛేద రహితం అని ఎందుకంటున్నావు ఎలా చెప్పగలుగుతున్నావు అని శంకాకారుని యొక్క అభిప్రాయం అందుకని ఇక్కడ సాక్షి రూప ఆత్మయందు ఈ ఆనంత్యం సంభవించదు బ్రహ్మని అపి బ్రహ్మ కూడా తస్య ఈ ఆనంత్యం సిద్ధించదు ఇది ఆశంఖ్య బ్రహ్మణి తావత్ తత్ సాధయతి దేశకాల వస్తు పరిచ్ఛేదరహితం అనంతం అయితే మొట్టమొదటి బ్రహ్మ నందు ఈ ఆనంత్యమును సిద్ధి శ్లోకం చదవండి నా వ్యాపిత్వాదేశంతో నిత్యత్వన్నపి కాలత నా వస్తు సర్వా అనంత్యం బ్రహ్మ నిత్రిధ కంఠస్థం చేసుకోవాలి శ్లోకాలు కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి ఎట్లా ఉంటాయని అంటే ఇవి ఆ నిద్రలోపల నుంచి లేపితే కూడా వెంటనే ఫలానా శ్లోకం చెప్పాలంటే చెప్పాలి అట్లా ఉండాలి సాధకులు అవి కంఠస్థమే ఉండాలి అవి ఉంటే ఏమైతుందంటే మనం చింతన చేయడానికి సులభం అవుతుంది లేకపోతే ఫలానా దాని యొక్క లక్షణం ఏంది అని అంటే ఇక అశురణకు రాదు ఇంకొని చెప్పడానికి రాదు వాని కూడా అర్థం కాదు అందుకని పదే పదే ఒత్తిడి చెప్తూ ఉంటాను లక్షణాలు కంటిస్థం ఉండాలి ముఖ్యమైన శ్లోకాలు కంటిస్థం ఉండాలి కొన్ని కొన్ని ముఖ్యమైన వాక్యాలు కంటిస్థం ఉండాలి సూత్ర గ్రంథాల్లో కొన్ని కొన్ని సూత్రాలు కంటిస్థం ఉండాలి సాధనం కరవచ్చేది సాధక సాధన చేసేవాడు సాధకుడు ఈ చవితోని ఈ చవితోని వదిలిపెడితే వాడి సాధకుడు చెప్పండి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 మరి శృతులు స్మృతులు అన్ని కూడా ఉద్ఘోషించి చెప్తున్నాయి ఇప్పుడు అనేక ప్రమాణాలు ఇస్తాడు చూడండి కాబట్టి అన్ని దేశాల్లో ఉన్నది అందుకని అది దేశ లేదు దేశ పరిచ్ఛేదం లేదు అందుకని దేశకృత అంతము దానికి లేదు దేనికి బ్రహ్మ మరియు నిత్యత్వాత కాలతహిన్న అది నిత్యం ఉన్నది రాగ్ నిత్యత్వం కాల పరిచ్ఛేద రహితత్వం ఇది లక్షణం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 కాల పరిచ్ఛేదం దేనికి లేదు అది నిత్యం అనపడుతుంది అందుకని నిత్యత్వాత కాలతహ అది నిత్యం కాల పరిచ్ఛేదం కూడా దానికి లేదు మరి సర్వాత్మది వస్తుత అయి నా అంటే పరిచ్ఛేదం లేదు అది సకలము యొక్క ఆత్మ అయి ఉన్నది జడ పదార్థాలు కావచ్చు చేతన జీవులు కావచ్చు అందరి యొక్క ఆత్మయ అలరారుచున్నది ఎవరు పరబ్రహ్మ వస్తువు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 ఇది నిత్యం ఉన్నది అంటే కాల పరిచ్ఛేద రహితం ఉన్నది విభూ అనే శబ్దం ఏం చెప్తుంది దేశ పరిచ్ఛేద రహితం చెప్తుంది మరి సర్వగతం అంటే వస్తు పరిచ్ఛేద రహితం చెప్తుంది మూడు పరిచ్ఛేదాలు లేవని చెప్పినట్లయిందా నిత్యం అంటే కాలపరిచ్ఛేద రహితం విభు అంటే దేశ పరిచ్ఛేద రహితము సర్వగతం అంటే వస్తు పరిచ్ఛేద రహితం ఇంకెట్లా ఉన్నది సుసూక్ష్మం అది సూక్ష్మాతి సూక్ష్మం ఉన్నది ఏ విధంగా పరమాణువు అన్నిటికంటే సూక్ష్మం అని చెప్తారు కదా దానికంటే కూడా సూక్ష్మం ఉన్నది అనోరణీయా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 అంటే ఇక్కడ కూడా దేశ కాల వస్తు పరిచ్ఛేదం బ్రహ్మము అని చెప్పినట్లయింది నిత్యో నిత్యానా చేతన చేతనాం కట శృతి రెండు డాష్ రెండు డాష్ పదమూడు రెండు శృతుల్లో ఉంది ప్రమాణం నిత్యో నిత్యానాం నిత్యముల కూడా నిత్యం ఉన్నది విధంగా నై్యాయకులు ఆకాశం నిత్యం దేశం నిత్యం కాలం నిత్యం ఆత్మ నిత్యం మనస్వ నిత్యం అంటారు కదా ఈ నిత్యాలన్నిటికంటే కూడా నిత్యం చేతన చేతనా సకల చేతనాలన్నిటికీ కూడా చేతనం ఉన్నది అది సకల జీవులు అందరు కూడా పిల్లందరూ చేతనం లో వల్లే కనపడుతున్నారా లేదా జీవుడు మనము అంతకన్నా ప్రతిబింబిత చైతన్యం జీవుడు చిదాభాసుడు చేతన లక్షణ సతి చేతన భాషయతి అది చిదాభాష జీవుడు అంటే ప్రతిబింబ రూపుడు ఆ ప్రతిబింబానికి బింబ రూపంలో ఉన్నది చేతనం ఆత్మ అది పరమాత్మ అందుకని చేతనాల కంటే కూడా చేతనం ఉన్నది నిత్యములన్నింటి నిత్యమై ఉన్నది అని ఈ రెండు శృతులు చెప్తున్నాయి కఠశ్రుతి శ్వేతాశ్వేత శృతి ఇక ఇదం సర్వం ఏదో అయమాత్మ అని అంటూ బృహదారిణ్య కూపని చెప్తూ నాలుగు డాస్ ఐదు డ్యాస్ ఏడు ఇదం సర్వం ఈ సర్వం ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా ఆత్మనే ఉంది అని ఈ జగత్ కూడా ఆత్మస్వరూపమే అని అంటూ వస్తు పరిచ్ఛేదం లేనట్టుగా చెప్తుంది మరియు సర్వం హీత బ్రహ్మ అనంటూ మాండుక శృతి రెండవ మంత్రం చెప్తుంది ఇదంతా కూడా బ్రహ్మమే అనంటూ కూడా మాండుక శృతి చెప్తుంది బ్రహ్మే వేదం సర్వం అనంటూ మృశ్యమ ఉత్తర తాపన ఏడవ ఖండంలో చెప్పబడింది బ్రహ్మే వేదం సర్వం ఇదంతా కూడా బ్రహ్మమే ఉంది అని ఇత్యాది శృతి సు వ్యాపిత్వ నిత్యత్వ సర్వాత్మత్వ ప్రతిపాదనాత్ బ్రహ్మణ త్రివిధం అపి అనంత్యం అంటే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 మూడు విధాల పరిచ్ఛేదం లేదు అని అంటూ బ్రహ్మవునకు అనంత్యం అని చెప్పబడింది సత్యం జ్ఞానం అనంతం అనంతమైన శబ్దం చేత దేశ కాల వస్తు పరిచ్ఛేద రహితము అని బ్రహ్మవునందు అనేక ప్రమాణాలు ఉద్ఘోషిస్తూ ఉన్నాయి ఇక్కడ కొన్ని టిప్పణులు మిగిలిపోయినాయి చూడండి యాభైవ టిపణం అత్యంత అభావక ప్రతియోగి బావు దేశ పరిచ్ఛేద కయ్యే దేశ పరిచ్ఛేదం అంటే ఏంది కాల పరిచ్ఛేదం అంటే ఏంది వస్తు అంటే ఏంది అభావాలను తీసుకొని చెప్తూ ఉన్నాడు అత్యంత అభావానికి ఏది ప్రతియోగి ఉంటుందో అది దేశ పరిచ్ఛేదం ఉంటుంది ఉదాహరణకు ఒక ఘటం తీసుకోండి లేదా శరీరం తీసుకోండి ఈ శరీరము ఈ దేశంలో ఉంది అన్యత్ర ఉందా లేదు కదా అంటే అభావం ఎటువంటి అభావము అత్యంత అభావము ఆ దేశంలో ఈ శరీరం ఏత్తికించేది ఉన్నదా ఏమీ లేదు అక్కడ అత్యంత అభావం అది ఈ దేశంలో మాత్రమే ఉన్నది ఆ దేశంలో అత్యంత అభావం ఉన్నది దేని అభావం చెప్తామో అదే ప్రతియోగి అనబడుతుంది ఎస్ అభావ సయవ ప్రతియోగి అనే నియమానుసారంగా ఇప్పుడు ఈ శరీరము అన్ని అత్యంత అభావం ఆ అత్యంత అభావానికి ప్రతియోగి ఎవరని చెప్పాలి శరీరం చెప్పాలి అందుకని ఈ శరీరము అత్యంత అభావానికి ప్రతియోగి ఉన్నది అందువల్ల ఇది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 అప్రతియోగి ఉన్నది బ్రహ్మం ప్రతియోగి కాదు ప్రతియోగి ఉంటే దేశ పరిచ్ఛేదం కలదని చెప్పవచ్చు కానీ బ్రహ్మము అత్యంత అభావానికి అప్రతియోగి ఉన్నందున దేశ పరిచ్ఛేద రహితమున్నది ఇహా ఏ అనుమాన ప్రమాణ హయ్ ఇక్కడ ఈ విధంగా అనుమాన ప్రయోగము చేస్తున్నాడు పండిత్ పీతాంబర్జీ జో దేశ పరిచ్ఛేదే రహితం నహి హయ్ సో వ్యాపక బి నహే దేశాదిక హయ్ వ్యతిరేక అనుమానం చెప్పినాడు ఏది దేశ పరిచ్ఛేద రహితము అంటే దేశ పరిచ్ఛేదం గరదై ఉంటుందో అది పరిచ్ఛిన్నం అని చెప్పాలి ఎట్లా ఘటాదుల వలే అంటే మరి ఇప్పుడు బ్రహ్మం ఎట్లా ఉండదు దేశ పరిచ్ఛతే రహితం నహి ఐశాన్ నహితు రహిత హే ఇయే బ్రహ్మ వ్యాపక హే అని ఈ విధంగా చెప్పాలి మరి దృష్టాంతం చెప్పాలంటే సజాతీయమైన దృష్టాంతం ఎక్కడ దొరుకుతుంది వ్యతిరేక దృష్టాంతమే దొరుకుతుంది మనకు ప్రపంచంలో ఘటాదులు అందుకని వ్యతిరేక ముఖంగా వ్యతిరేక అనుమానించాలని చెప్పినాడు జో దేశ పరిచ్ఛేదైతే రహితం నెహీ హో వ్యాపక బి నెహీ హక్ అని వ్యతిరేక దృష్టాంతంతో చెప్పి బ్రహ్మము దేశ పరిచ్ఛేద రహితం అంటే వ్యాపకము అని చెప్పినట్లు అయింది ఇక యాభై ఒకటో టిఫిన్ చూడండి ప్రాగభావు ప్రధ్వంస భావక ప్రతియోగి భావ్ కాల పరిచ్ఛేది కయ్యే హయ్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 దానికి ఏమంటాము నిత్యం అంటాం ప్రాగ్ ప్రధ్వంస్వభావ అప్రతియోగివం కాల పరిచ్ఛేద రహితత్వం లేదా నిత్యత్వం అని నిత్యం యొక్క లక్షణం యాతే బ్రహ్మక కాలితే పరిచ్ఛేద నహి హే అందుకని బ్రహ్మము కాల గలది కాదు ఇహా ఏ అనుమాన హే ఇక్కడ ఈ విధంగా అనుమానం చేస్తున్నాడు ్రహ్మ కాల పరిచ్ఛేద రహిత బ్రహ్మం కాల పరిచ్ఛేద రహితం ఉన్నది ఎందుకు నిత్య పోనైతే నిత్యం ఉన్నందులన జో కాల పరిచ్ఛేద రహితం నెహీయా సో నిత్య బి నెహి హై దేశ విద్యుత్ అధిక హే ఏది కాల పరిచ్ఛేద రహితం ఉండదు అంటే కాల పరిచ్ఛేదం గరదై ఉంటుందో అది నిత్యం కూడా ఉండదు అంటే అనిత్యం ఉంటుంది ఏ విధంగా విద్యుత్ అది మెరుపు మొదలైనటువంటి ఏవి క్షణకాలం ఉంటాయి అందుకని ఒక క్షణానికి పరిమితమై ఉన్నందువలన సంపూర్ణ దేహాదిక ప్రపంచం అంతా కూడా కాల పరిచ్ఛేదం గలదే అని తెలుసుకోవాలి కానీ బ్రహ్మము కాల పరిచ్ఛేద రహిత ఇది ప్రతిజ్ఞ ఎందుకు నిత్యత్వాత అది నిత్యం ఉన్నందున ఏది కాల పరిచ్ఛేద రహితం ఉండదు అది నిత్యం కూడా ఉండదు ఏ విధంగా అంటే విద్యుత్వాలి అని దృష్టాంతం ఇచ్చి చెప్పినాడు ఈ విధంగా దేశ పరిచ్ఛేదము కాల పరిచ్ఛేదము లేదు బ్రహ్మమునకు అని చెప్పినాడు ఇక వస్తు పరిచ్ఛేదం కూడా లేదని చూపెడతాడు యాభై రెండో టిప్పన్ ద్వారా అది రేపు నుంచి తెలుసుకుందాం హరి ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవా వహి తేజస్వి నావీతమస్తు శాంతి శాంతి శాంతి